రెండు వందల నలభై ఆరు ఇద్దరము నిద్దరమే హృషీకేశ ఇద్దే తన కాన వచ్చే హృషీకేశా ఇటు వెట్టేవు సతుల హృషీకేశ ఈటారదు మా పొందు హృషికేశా నీపై ఏటి దియ్యమింక నేము హృషికేశా ఇచ్చకురాలను నేను హృషికేశా నిన్ను నెత్తుకుందులాడ జాల హృషికేశా ఇచ్చితి వింత చనవు ఋషికేశ నీకు నెచ్చరించే మరవకు ఋషికేశల నీకు మరుగులు ఋషికేశ నన్ను నీలాగున కూడితివి ఋషికేశలితి శ్రీవేంకటాద్రి ఋషికేశలిలనే ఉండుమి ఋషికేశ